శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవిరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో నూట ఆరవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఈశ్వరుని విషయంలో వాది విప్రతిపత్తిని చూపెడుతూ ప్రప్రథమంన యోగులు అంటే యోగ శాస్త్రావలంబులు క్లేశ కర్మ విపాకత దాసయే అపరామృష్ట పురుష విశేష అని యోగ సూత్రకారులు చెప్పిన ప్రకారంగా ఒక పురుష విశిష్టుడు జీవుల కంటే కించిత్ విశేష పురుషుడు ఈశ్వరుడు అంతేగాని వేదాంతానుసారంగా మాయా విశిష్ట చేతనం పరమాత్మ ఈ పురుషుడు జీవుల వలనే అసంగుడున్నాడు అని ఈశ్వరుని స్వరూపాన్ని చెప్పి ఆ ఈశ్వరునికి అసంగుడైనప్పుడు ప్రధానంతో గాని గుణాలతో గాని సంబంధం లేనప్పుడు మరి ఈశ్వరుని ఎందు నియంతృత్వం ఎలా సంభవిస్తుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు అతడు ఒకనొక పురుష విశిష్ఠుడు అందువల్ల అతనిలో నియంతృత్వం సంభవిస్తుంది ఒకవేళ అతని ఎందు సంభవించకపోతే జీవుల యొక్క బంధ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది తలక్రిందులైపోతుంది ఏ విధంగా డెబ్బై నాలుగో చూడండి जगत का नियंता नहीं होवे तो राजा से विना प्रजा को शुभ कर्म से उत्तम पदवी और अशुभ कर्म से बंधन आदि दंड के अव्यवस्था के न्यायी इस जीव को बंध होवे इसी को मोक्ष होवे इस रीति की व्यवस्था मर्यादा करने वाले के अभाव से बंध मोक्ष व्यवस्था रहित होवेंगे ये योग का अभिप्राय है ఏ విధంగా ఒకనొక రాజులేని రాజ్యం ఉన్నదనుకోండి అప్పుడు దండనీతి శాస్త్రము అస్తవ్యస్తమైపోతుంది రాయనీతి శాస్త్రము దండనీతి శాస్త్రము కింది మీద అవుతుంది మంచి పని చేసేవానికి బహుమానమిచ్చి సత్కరించడము చెడు పని చేసిన వానికి బంధనాది దండను విధించడము అనేటువంటి వ్యవస్థ చెడిపోతుంది రాజు లేడు కదా శాసకుడు లేడు కదా ఎవరి ఇచ్చకు వాడు వాని వ్యవహారం చేస్తాడు అరాచకం ఏర్పడుతుంది అల్లకొల్లలు ఏర్పడుతుంది అదే విధంగా ఈ జీవునికి బంధము ఈ జీవునికి మోక్షము అనే వ్యవస్థ శాసకుడైనటువంటి నియంత ఈశ్వరుడు లేకపోతే ఆ ఈశ్వరునికి నియంతృత్వం ఒప్పుకోకపోతే ఈ బంధం మోక్ష వ్యవస్థ అనేది లేకుండా పోతుంది అని యోగుల యొక్క అభిప్రాయం మరియు ఈశ్వరుడు నియంత అనే విషయంలో ప్రమాణాన్ని కూడా చూపెడుతున్నాడు అసంగస్య ఈశ్వరస్ నియంతృత్వం నిష్ప్రమాణకం ఇత్యా సంఖ్య ఆహా యాభై ఐదు అంకంలో చదివాను ఈశ్వరునికి నియంతృత్వం ఉన్నదనటర్ లో ఏం ప్రమాణము అని శంఖ ప్రాప్తమైనప్పుడు ప్రమాణం ఇస్తున్నాడు భీషాస్మాదిత్యేవ మాధవసంగుతం త్లేశకర్మాద్య సంగత్ భీషాత్ ఆ నియామకుడు అనేటువంటి ఈశ్వరుని యొక్క భయం వల్లనే యముడు సూర్యుడు అష్ట దిక్పాలకులు వారి వారి విద్యుక్త ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు తైత్తీయ శృతి రెండు డాష్ అదే విధంగా కఠోపనిషత్తులు కూడా రెండు డాష్ మూడు ఆ రెండు చోట్ల ఈ విధంగా ఉంది మొదలు తైత్తషత్తు ఆధారంగా ప్రమాణం ఈ విధంగా ఉంది భీషాస్మాధ్వాత పవతే భీషోదేతి సూర్య భీషాద్ ఇంద్రశ్చ వాయుష్ట మృత్యుర్ధావతి పంచమ అస్మాత్ భీషాద్ అంటే ఈ నియామకుడైనటువంటి ఈశ్వరుని యొక్క భయం వల్లనే వాయువు చక్కగా వహనం చేస్తుంది వాయువు వీస్తుంది ఈ ఈశ్వరుని యొక్క భయం వల్లనే సూర్యుడు యథా సమయానికి ఉదయాస్తమయాలు చేస్తూ ఉన్నాడు ఇంద్రుడు మృత్యువు మొదలైనటువంటి దిక్పాలకులు దేవతలు వారి వారి యొక్క విద్యుక్త ధర్మాలను చక్కగా నెరవేరుస్తూ ఉన్నారు నిర్వర్తిస్తున్నారు అని తైత్రీయ సృతి వాక్యం కఠోనిషత్తులో కూడా అదే విషయాన్ని చెప్పింది శబ్దము మార్చారు అంతేం ఇక్కడ భీషాద్ అన్నాడు అక్కడ భయాద్ అన్నాడు భయా దశాగ్ని భయాపతి సూర్య భయాది వాయు మృత్యుర్ధావతి పంచమ సూర్యుడు అగ్ని ఇంద్రుడు యముడు అష్ట దిక్పాలకులు వాయువు వీరందరూ కూడా వారి వారి విద్యుక్త ధర్మలను వారికి విధానం చేసినటువంటి కర్మలను నియమించినటువంటి కర్మలను చక్కగా నిర్వర్తిస్తున్నారు పరిపాలిస్తో ఉన్నారు చూడు ఈ శృతులన్నీ కూడా ఏం చెప్తున్నాయి అనంటే ఈశ్వరునిలో నియంతృత్వం ఉంది అని మనకు తెలియబడుతుంది అదేవిధంగా నృసింహ పూర్వ తాప ని ఉపనిషత్తులు కూడా రెండో దేశం నాలుగులో ఇదే విషయం చెప్పబడింది శృతం అంటే ఈ విధంగా శృతుల్లో మనకు ఈశ్వరునికి నియంతృత్వం ఉన్నదని వినపడుతున్నందువలన క్లేశ కర్మాది అసంగమాత్ మరి వలే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశం అనేటువంటి పంచ క్లేశాలు గాని మరియు కర్మలు శుభ అశుభ మిశ్రిత కర్మలు ఏవి కూడా అతనికి లేవు కర్మల యొక్క ఫలము విపాకము లేదు మరియు భోగజన్య సంస్కారాలు కూడా ఈశ్వరుని ఎందు లేవు ఎందుకు అసంగుడు ఉన్నందువల్ల కాబట్టి అసంగుడైనప్పటికీ కూడా ఈశ్వరుని ఎందు నియంతృత్వం సంభవిస్తుంది అనే విషయంలో ప్రమాణాలు కూడా ఉన్నాయి అని యోగులు వారి మతాని మతాన్ని సమర్థించుకున్నారు తర్వాత యాభై అంకం చూడండి నన్ను శృతం అయుక్తం కథం అంగీకరియతే ఇది అత ఆహా శృతుల్లో వినబడ్డప్పటికీ కూడా మీరు అసంగుడైనటువంటి వారికి నియంతృత్వం ఎలా సంభవిస్తుంది అని చెప్తున్నారు అసంగుడైనటువంటి ఈశ్వరుని ఎందు నియంత్రుత్వం ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అని అంటే అసంగుడైనప్పటికీ కూడా క్లేశ కర్మ విపాక ఆశయాలు అతనికి లేనందువల్ల నియంతృత్వము జీవుల కంటే భిన్నంగా విలక్షణంగా ఉంది అని మేము చెప్తున్నాం జీవ ధర్మశ క్లేశాదేహే అభావాలు ఉపపన్నంచ ఇత్యర్థ జీవ ధర్మములైనటువంటి క్లేశాదులు అతని ఎందు కాబట్టి అతనికి నియంతృత్వము సంభవిస్తుంది అని మేము చెప్తున్నాం అని యోగులు చెప్పుకున్నారు నను జీవా అపి అసంగచద్రూపాది రహిత ఏవా అయితే వాస్తవంగా స్వరూపం చేత జీవులకు కూడా క్లేశాదులు లేవు గదా అసంగులు కదా వాళ్ళు ఆత్మ అసంగం చెప్తారు కదా వారికి కూడా స్వరూపం చేత క్లేశాదులు లేవు ఈశ్వరుని కూడా లేవు మరి సాధారణం అయింది కదా జీవుల కంటే వైలక్షణం ఎక్కడుంది అని శంక త ఈశ్వరే కో విశేష ఈశ్వరునియందు ఏం విశేషం ఉన్నది అవిశేషం ఉన్నది అంటే సామాన్యం ఉన్నది జీవులు అసంగులే ఈశ్వరుడు అసంగుడే సర్వసాధారణం అయిపోయింది విశేషం ఏమున్నది ఈశ్వరునియందు ఇది ఆశంక్య జీవానా స్వత క్లేశాది రహిత అహ వివేక ఆగ్రహాత్ క్లేశాది అస్తి పూర్వోక్తం స్మరయతి హా స్వరూపం చేత జీవులకు కూడా క్లేశాదు లేవు అసంగులు ఉన్నారు అయినా గాని వివేక అగ్రహం వల్ల ప్రకృతి పురుషుల యొక్క వివేకము చేయనందు వల్ల బుద్ధికి తనకు ఉన్నటువంటి భేదము తెలియనందు తాదాత్మ అధ్యాస చేత ఈ వారికి ఉన్నాయి చెప్పుట ఎందు అతిశయోక్తి ఏమి లేదు అనంటూ పూర్వము నూరవ శ్లోకంలో చెప్పినటువంటి విషయాన్ని స్మారయతి అంటే స్మరించి చూపెడుతున్నాడు శ్లోకము నూట జీవాది చ వివేకాగ్రహత క్లేశ కర్మాది ప్రాగుదీరితము జీవాణ జీవులకు స్వరూపం చేత క్లేశాదిలు నా లేవు అసంగులున్నారు జీవులు కూడా అథాపి అయినప్పటికీ కూడా వివేక అగ్రహత వివేకము లేనందువల్ల బుద్ధి మరియు పురుషునికి భేదమును తెలుసుకున్నందువలన గ్రహం వల్ల తాదాత్మ్య అధ్యాసం చేత క్లేశాదులు వారికి ఉన్నవి అని చెప్పవలసి వచ్చింది అందుకని జీవులకు ఈశ్వరునికి వైలక్షణ్యం ఉంది విశేషం ఉంది అని చెప్పినాడు ఇప్పుడు అరవై ఒకటో చూడండి యోగులు ఈశ్వరుడు అసంగుడు చిద్రూపుడు మరియు సర్వనియంత అని ఈ విధంగా చెప్తే నై్యాయికులకు సహనం కాలేదు అప్పుడు వాళ్ళు అంటారు తార్కికాహస్తు అసంగస్య నియామకత్వం అసహమానా జీవ విలక్షణత్వాయ జ్ఞానాది గుణత్రయం నిత్యం అంగీకరువత ఇహ అసంగుడైనటువంటి వానికి ఈశ్వరత్వము ఎలా సంభవిస్తుంది అసంగుడని చెప్పుట మరి నియంతృత్వం చెప్పుట ఇది వ్యాఘాతం అని సహనము కానటువంటి నై్యాయికులు తార్కికులు ఏమంటారంటే జీవుని కంటే ఈశ్వరుని ఎందు వైలక్షణ్యమును చెప్పుట కోసమై ఈశ్వరునిలో మూడు గుణాలు నిత్యము అని స్వీకరించి ఆ నిత్య గుణాదులు కలిగినటువంటి వాడే ఈశ్వరుడు అని ఈశ్వరుని వాళ్ళు వేరుగా చెప్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కరి మతాన్ని మనము గ్రహిస్తూ పోవాలి ఇంత దనుక ఈశ్వరుని విషయంలో యోగులు ఏ విధంగా చెప్పారు పంచక్లేశ రహితుడు కర్మరహితుడు విపాకరహితుడు ఆశయ రహితుడు అని ఈశ్వరుని యొక్క లక్షణం అసంగం అని అంటూ చదు్రూపం అంటూ ఏదైతే చేశారో అది వారి యొక్క మతం ఆ విధంగా తెలుసుకొని ఇప్పుడు నైయాయకులు ఏమంటున్నారు వీరు మతం తెలుసుకోవాలి ఇక యోగుల మతాన్ని వదిలిపెట్టండి వాళ్ళలో దోషం చెప్తున్నారు అసంగుడని చెప్పుట అతని ఎందు ప్రకృతి ఆదులను ప్రధానాదులను నియమనం చేయుట ఈ శత్రుత్వం అనేది సంభవించదు అని నైయాయికులు తార్కికులు వేరుగా చెప్తున్నారు ఈశ్వరుని స్వరూపం ఏమని అనంటే నిత్య జ్ఞానము నిత్య ప్రయత్నము నిత్య ఇచ్ఛ ఈ మూడు గుణాలు ఈశ్వరులో ఉన్నందువల్ల అతనులో ఈశ్వరత్వం ఉంది జీవుల కంటే జీవులలో నిత్య జ్ఞానము గాని నిత్య ప్రయత్నం నిత్య ఇచ్ఛ గాని ఉండదు అనిత్యమైనటువంటి ఉంటాయి కానీ ఈశ్వరునిలో నిత్య గుణాలుంటాయి అని జీవుల కంటే వైలక్షణ్యాన్ని చూపెడుతూ ఈశ్వరుని నిరూపణ చేస్తున్నారు తార్కికులు నూట తొమ్మిదవ శ్లోకం నిత్య జ్ఞాన ప్రయత్న గుణీ మన్వతే అసంగస్య నియంతృత్వం అయుక్తమితి తార్కికాహ అసంగ నియంతృత్వం అసంగతం అని తార్కికులు అసంగ ఈశ్వరునికి నియంతృత్వం సంభవించదని వారు యోగుల కంటే విలక్షణంగా మరి జీవుల కంటే విశేషము కూడా చెప్తూ ఉన్నారు ఈశ్వరుని అందు ఏమని నిత్య జ్ఞానము నిత్య ప్రయత్నము నిత్య ఇచ్ఛ ఈ మూడు గుణాలు అధికంగా ఉంటాయి అందువల్ల ఈశ్వరుని అందు నియంతృత్వం సంభవిస్తుంది అని తార్కికులు చెప్పినారు అప్పుడు మళ్ళీ శంక ప్రాప్తం అవుతుంది అరవై మూడవ అంకం చూడండి నన్ను ఇచ్చాది గుణ క్యత్యా కథం ఇది ఆశంఖ్య గుణా నిత్యత్వాదేవ ఇది పరిహరతి పుం విశేషత్వం ఇది ఇత్యాది గుణములు ఇత్యాది నిత్యము అని చెప్పినప్పటికీ కూడా జీవుల కంటే వైలక్షణ్యం ఏమున్నది అని శంక ప్రాప్తమైతే గుణముల వల్లనే ఈశ్వరులో విశేషం ఉన్నది అని చెప్తున్నాడు నూట శ్లోకం పుం విశేషత్వం గుణ ఎరేవ నచ్చ సత్యకామ సత్య సంకల్ప ఇత్యాది శృతి జగవు పురుషుల కంటే విశేషం ఈశ్వరులలో ఏముంది అని నిత్య గుణాలు ఉన్నందు నిత్య జ్ఞానము నిత్య ప్రయత్నము నిత్య ఇచ్ఛ ఉన్నందువలనే జీవుల కంటే వైలక్షణ్యం ఉంది ఇంకా వేరే వైలక్షణ్యం ఏమి లేదంటారు ఆ అన్యత మరి గుణానం నిత్యత్వ ప్రమాణమాహా గుణములు నిత్యము అని ప్రమాణం ఏమిటి అనంటే సత్యకామహ సత్య సంకల్ప ఇత్యాది శృతుల్లో మనకు వినపడుచున్నందువలన ఈశ్వరుని యొక్క కామన అంటే ఇచ్చా నిత్యము సత్యకామహ అతని కామన సత్యము అంటే నిత్యము సత్యం నిత్యం ఏకమే కదా మరి సంకల్ప నిత్యం అతని సంకల్పం కూడా నిత్యము అని మనకు శృతిలో వినపడుచున్నందువల్ల ఎక్కడ చాందో శృతి ఎనిమిది డాష్ ఒకటి డాష్ సత్య సంకల్ప ఇత్యాది గుణవులు గలవాడు ఈశ్వరుడు అని చాంద్రోగేశ్వరతి చెప్తున్నందువలన అతని యొక్క జ్ఞానము ఇచ్చ ప్రయత్నము నిత్యము అని చెప్పటంలో చాంద్రోగేశ్వర ప్రమాణంగా ఉంది అని చెప్తున్నాడు అరవై అంకం తి దోష సద్భావారమాహా ఇక్కడ కూడా దోషముంది అని అంటూ స్వీకరించినటువంటి ఈశ్వరుని ఎందు దోషాన్ని చూపెడుతూ హిరణ్య గర్భోపాసకులు హిరణ్య గర్భుడే ఈశ్వరుడు అని వీరొచ్చారు ఇప్పుడు మూడో నంబర్ మొట్టమొదటి వాళ్ళు యోగులు ఆ తర్వాత తార్కికులు ఇప్పుడు హిరణ్య గర్భోపాసకులు వచ్చి చెప్తున్నారు ఈశ్వరుడు అంటే ఎవరు నూట పదకొండో శ్లోకము నిత్య జ్ఞానాది మేష సృష్టిరేవ సదా భవే హిరణ్య గర్భ ఈశోతో లింగ అతనికి నిత్య జ్ఞానము నిత్య ప్రయత్నము నిత్య ఇచ్ఛ ఉన్నది అనంటే ఇప్పుడు అతడు ప్రయత్నము ఇచ్ఛ సంకల్పము సత్య కామ సత్య సంకల్ప అని మీరు ప్రమాణం ఇచ్చి చెప్తున్నారు కదా మరి అతని సంకల్పం నిత్యమైతే అతడు సృష్టి చేయడానికి సంకల్పించి సృష్టి చేశాడు కదా మరి సృష్టి ఎల్లప్పుడూ అవుతూనే ఉండాలి ఎల్లప్పుడూ అవుతుందా ఒకసారి అయ్యింది సృష్టి కల్పాంతం ఉంటుంది అంతేగాని సృష్టి ఎప్పటికీ అవుతూనే ఉండదు కదా ఇట్లాంటి దోషాలు వస్తాయి మీ తార్కిక మిరు చెప్పినటువంటి నిత్య జ్ఞాన నిత్య ఇచ్చా నిత్య ప్రయత్నం కలిగినటువంటి వాడు ఈశ్వరుడు కాదు మరే మనగా సమష్ లింగ శరీర అభిమాని అయినటువంటి హిరణ్య ఈశ్వరుడు అని హిరణ్య గర్భ ఉపాసకులు హిరణ్య గర్భుడిని ఈశ్వరుడుగా చెప్పినారు తిరణ్య రూపం ఇది అత లింగ దేహేన సంయుత ఈ హిరణ్య గర్భని యొక్క స్వరూపం ఏమిటి అని అంటే సమస్త సూక్ష్మ శరీర అభిమాని సమస్త లింగ దేహ అభిమానాన్ని పొందినందువల్ల అతడు హిరణ్య గర్భుడు అని అంటే ఏమన్నట్టు డెబ్బై ఒకటో స్పష్టం చేస్తున్నాడు మాయోపాధిక పరమాత్మ రీర సమష్టి అభిమానేన హిరణ్య గర్భ ఇత్యుచ్చతే మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుడు సమష్టి లింగ శరీరాన్ని అభిమానించి అతడు హిరణ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడే ఈశ్వరుడు ఎందుకంటే సమష్టి లింగ శరీరాలను అభిమానించినందువల్ల ఎందుకంటే సకల వ్యవహారాలు కూడా లింగ శరీరంతోనే జరుగుతాయి కదా మామూలుగా వెష్టి శరీరం తీసుకోండి లింగ శరీరం ఏది అంతః కరణమే కదా మనస్సే కదా మన కారణం బంధ అని చెప్పిన ప్రకారంగా ఈ మనస్సే కదా జీవునికి బంధానికి కారణము మోక్షానికి కారణము సృష్టికి కారణము అన్నిటికీ కారణం మనసే లింగ శరీరమే కదా కావున లింగ శరీర అభిమాని అనేటువంటి హిరణ్య చెప్పడంలో అసమంజసం ఏమీ లేదు అందుకే హిరణ్య గర్భుడే ఈశ్వరుడు డెబ్బై ఐదో టి పను చూడండి ఈశ్వరు కే జ్ఞానాధికు నిత్య కహేతో శృతి విషయ సృష్టి కె ఆరంభ కాలమే ఈశ్వర కే జ్ఞానాధికే ఉత్పత్తి కహి హెస్సే శృతి ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతే విరోధే హిరణ్య గర్భోపాసకులు కార్తీకులను ఏ విధంగా ఖండన చేశారు అని అంటే ఒక రకంగా విద్యారాయణ గురుదేవులు శ్లోకంలో చెప్పినాడు నిత్య జ్ఞానము నిత్య సంకల్పము నిత్య ఇత్యాదులు ఉన్నట్లయితే అతడు ఒకసారి సంకల్పం చేసి సృష్టిని ఆరంభిస్తే మరి సదా సృష్టిరేమో భవే సృష్టి అవుతూనే ఉండాలి అనేటువంటి ఒక దోషం చూపెట్టాడు మరి ఇక్కడ పండిత్ పీతాంబర్జీ వారు కూడా ఏమంటున్నాడు అంటే చూడు ఈశ్వరునికి జ్ఞానాదులు నిత్యమని స్వీకరించినట్లయితే శృతిలో సృష్టికి ఆరంభ కాలమే కే జ్ఞానాదికి ఉత్పత్తి కయ్యే సృష్టి ఆరంభంలో ఈశ్వరుని యొక్క జ్ఞానము ప్రయత్నము ఇత్యాదులు ఇవన్నీ కూడా ఉత్పన్నమైనయి అని చెప్పింది ఉన్నది మరి ఎప్పుడైతే ఉత్పన్నమైతాయో జ్ఞానాదులు అవి నష్టం కూడా అవుతాయి కదా జాతస్య ధృవ మృత్యు అని చెప్పిన ప్రకారంగా ఏది ఉత్పత్తి అవుతుందో అది వినాశం అవుతుంది మరి ఉత్పత్తి వినాశాలు కలిగింది అనిత్యం ఉంటది నిత్యం ఎట్లా ఉంటది ఏది ఉత్పత్తి దానికి ప్రాగభావం ఉంటుంది ఏది ధ్వంసం అవుతుందో దానికి ప్రధ్వంస్వభావం ఉంటుంది మరి ఏది ప్రాగభావానికి ప్రధ్వంస్వభావానికి ప్రతియోగి ఉంటుందో అది అనిత్యం ఉంటది ఇది నియమం ఉన్నది ఘటాదుల బలే ఈశ్వరునికి ఈ జ్ఞానాదులు సృష్టి ఆరామంలో ఉత్పన్నమైనట్టు వల్ల శృతి చెప్తున్నందువలన మరి ఉత్పన్నమైన ఏదో అనిత్యం ఉంటాయి నిత్యం ఎట్లయితే అందువల్ల ఈశ్వరునికి నిత్య గుణాదులు ఏవైతే మీరు చెప్తున్నారో అది అసంగతము అని శృతి ప్రమాణాన్ని చూపెట్టాడు అద్వైత సిద్ధాంతానికి విరోధం కూడా ఎందుకనంటే సత్యకామహ సత్య సంకల్ప అనేటువంటి ఏదైతే చాందోగ్య శృతి ఉన్నదో ఈ శృతి విసి సత్యశబ్ద యథార్థ వా ప్రళయ పర్యంత ఇక్కడ నిజంగా త్రైకాలిక అబాధ్యము నిత్యము అని ఇట్లా అర్థం చేయదు నిత్యం అంటే జీవుల యొక్క జ్ఞానము జీవుల యొక్క ప్రయత్నము జీవుల యొక్క ఇచ్ఛ ఏవైతే ఉన్నదో ఇవి అనిత్యములు ఉంటాయి అయథార్థములు ఉంటాయి వీళ్ళందరికంటే జీవులకంటే కొంచెం వైలక్షణ్యాన్ని చూపెట్టుటకు నిత్యం అని చెప్పింది ఈశ్వరుని ఎందు జ్ఞానాది గుణాలకు అయితే నిత్యమని చెప్పినంత మాత్రాన అబాధ్యము అని కాదు అంటే జీవులకంటే సత్యమైన సంకల్పం ఉంటది సత్యమైన జ్ఞానం ఉంటది సత్యమైన ఇచ్చ ఉంటది అని యథార్థత్వాన్ని చెప్పింది ఉన్నది లేదా ప్రళయపర్యంతము నిత్యము అంతేగాని అబాధితము కాదు అని ఈ విధంగా తాత్పర్యం సత్య సంకల్పత్వాదులకు అసలు ఈశ్వరుడే మిథ్య అని వేదాంత సిద్ధాంతం చెప్తూ ఉంటే ఈశ్వరుని యొక్క గుణాలు సత్యం అని ఏ విధంగా స్వీకరించదగును చెప్పండి ఈశ్వరుడే మిథ్య ఎందుకు ఈశ్వరత్వం చీవత్వం ఉపాధి ద్వయ కల్పితం అని చెప్పింది ఉన్నది ఈశ్వరునికి మాయామ ఉపాధి కల్పితము ఉపాధి కల్పితం కాబట్టి ఈశ్వరత్వం కూడా కల్పితమే జీవునికి అవిద్య ఉపాధి కల్పితము ఆ ఉపాధి కల్పితం ఉన్నందున జీవత్వం కూడా కల్పితమే అని చెప్పింది మరి జీవేశ్వరుడే కల్పితం చెప్పిన తర్వాత ఆ ఈశ్వరుని యొక్క గుణాలు సత్యం అని ఎలా చెప్పండి స్వీకరించడానికి అవకాశం లేదు అందువల్ల ఈశ్వరుడే అనిత్యం అయితే అతని గుణాలు నిత్యం అంటే మరి ఇక్కడ నిత్యం చెప్పింది కదా సత్య సంకల్ప సత్యకామ అని అని అంటే వాటి యొక్క తాత్పర్యం ఏంటంటే ప్రళయకాల పర్యంతము నిత్యము అభూత సంప్లభం ప్రాప్తం అమృతత్వం హీ కల్పతే అని విష్ణు పురాణం చెప్పిన ప్రకారంగా దేవతలు అమరులని ఈశ్వరుడు నిత్యమని ఈశ్వరుని జ్ఞానాదులు నిత్యమని ఈ విధంగా చెప్పుట ఎందు అబాధితమైనటువంటి సత్యము అని చెప్పే తాత్పర్యం లేదు ఇక్కడ కల్ప పర్యంతము నిత్యము అని ఇంత తెలుసుకోవాలి కాని ఎల్లప్పుడూ బాధింపబడని కాదు ఇక్కడ అని స్వీకరించాలి ఇక హిరణ్య గర్భోపాసకులు ఏదైతే సమష్ సూక్ష్మ శరీర ఈశ్వరుడుగా ఏదో చెప్పారు ఈ హిరణ్య ఈశ్వరుడు అనే విషయంలో ప్రమాణం ఏమిటి ఈ విధంగా శంఖ కలిగినప్పుడు హిరణ్య గర్భస్ ఈశ్వరత్వే కం ప్రమాణం ఇది అతీత తస్య మహాత్మ విస్తృతం లింగ సత్వేపి జీవత్వం నశకర్మ జావత హిరణ్య గర్భుడే ఈశ్వరుడు అని చెప్పడానికి ఉద్గీత బ్రాహ్మణమునందు హిరణ్య గురించి విస్తారంగా అతని యొక్క మహాత్మని చెప్పినందువల్ల హిరణ్య గర్భుడే ఈశ్వరుడు ప్రమాణం బ్రాహ్మణం అయితే మరి ఎప్పుడైతే లింగ శరీరాన్ని అభిమానిస్తాడో శరీరాన్ని అభిమానించిన వాడు జీవుడైతాడు కదా ఈశ్వరుడు ఎట్లయితాడయ్యా అని మనకు శంకగలిగితే లింగ సత్వే అపి కర్మాది అభావత అశ్యన జీవత్వం సమస్త లింగ శరీరాన్ని అభిమానించినప్పటికీ కూడా అతనికి జీవత్వము సంభవించదు ఎందుకు కర్మా అభావత క్లేశ కర్మాదులు జీవులకు ఉన్నట్టుగా ఈశ్వరునికి లేవు అందువల్ల అతను ఈశ్వరత్వం సిద్ధిస్తుంది జీవత్వం కాదు అతడు జీవకోటిలో రాడు అని హిరణ్య గర్భపాకులు హిరణ్య ఈశ్వరుడు అని చెప్పినారు అప్పుడు ఇక మరొకరు వస్తున్నారు చూడండి ఇప్పటికెంతమంది పోయినరు యోగులు తార్కికులు మరియు హిరణ్య గర్భోపాసకులు ముగ్గురు వారు వారి మతి అనుసారంగా ఈశ్వరత్వాన్ని చెప్పినారు ఇప్పుడు వైరాజోపాసనలు అంటే విరాట్ శరీరం ఏదైతే సమస్త స్థూల శరీర అర్థమాని అని మనం చెప్తాం కదా ఆ విరాట్ ఉపాసకులు వైశ్వానరుడే విరాటే ఈశ్వరుడు అని వాళ్ళు చెప్తున్నారు కేవలం లింగ శరీర స్థూల దేహం విహాయ అనుపలభ్యమానత్వాత స్థూల శరీర సమష్ అభిమాని విరాట్ ఏవ ఈశ్వర ఇత్యాహ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి లింగ శరీరము ఉపలభ్యే కాదు లింగ శరీరానికి అస్తిత్వమే ఉండదు అందుకని లింగ శరీరం ఉండడానికి స్థూల శరీరం ఆశ్రయం కాబట్టి ఇప్పుడు స్థూల శరీరమే లింగ శరీరం కంటే శ్రేష్టంగా పరిగణంపబడుతున్నందులన సమష్టి స్థూల శరీర అభిమాని అయినటువంటి విరాట్ ఎవరైతే ఉన్నారో అతడు ఈశ్వరుడు హిరణ్య కాదు అని వైశ్వనర ఉపాసకులు విరాట్ ఉపాసకులు వారు హిరణ్య గర్భ ఖండన చేస్తూ విరాటే ఈశ్వరుడు అని చెప్తున్నారు స్థూల దేహం లింగ దేహో నా కో దృశ్యతే వైరాజో దేహ ఈ సర్వతో మస్తకాధి మాన్ స్థూల దేహం లేకుండా లింగ దేహ నా కో దృశ్యతే లింగ దేహం ఎక్కడ కూడా ఉన్నది మనకు దృష్టం లేదు అనుభవంలో లేదు లింగ శరీరం ఉన్నది అని అంటే స్థూల శరీరం ఉన్నది స్థూల శరీరం ఉంటేనే లింగ శరీరం ఉన్నది అని సిద్ధం అవుతుంది శరీరం లేకుండా లింగ దేహానికి అస్తిత్వం లేదు ఇది అనుభవం ఉన్నది అందుకని సమస్తే స్థూల శరీర అభిమానటువంటి అంటే విరాట్ దేహం అదే ఈశ్వరుడు అత అందువల్ల సర్వత మస్తకాధిమాన్ సర్వత సర్వత పాణి అముఖం శ్రోకేవృత్తి షతి అని భగవద్గీత చెప్పిన ప్రకారంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పశు పక్షి క్రిమి కీటక దేవ తిరియగ నార గరుడ గంధర్వ ఏ యోనులు ఉన్నాయో అన్ని యోనుల్లో ఉన్నటువంటి సమష్టి జీవుల యొక్క స్థూల శరీరం ఏదైతే ఉందో అదే విరాట్ శరీరము అందువల్ల విరాటునికి అనేక తలలున్నాయి అనేక చేతులు ఉన్నాయి అనేక నేత్రములు ఉన్నాయి అనేక శ్రోత్రములు ఉన్నాయి అని ఈ విధంగా శాస్త్రము చెప్పింది కాబట్టి సమస్త స్థూల శరీర అభిమాని ఈశ్వరుడు ఎవరు విరాట్ అని విరాట్ ఉపాసకులు చెప్పారు తత్సద్భావే ప్రమాణమాహ మరి ఈ విరాటే ఈశ్వరుడు విషయంలో ప్రమాణం ఏమిటి అంటే చెప్తున్నా విను నూట పద్నాలుగు శ్లోకం చూడండి సహస్ర శీర్షే విశ్వతీ శ్రుతమిహురణిశం విశ్వరూప విశ్వరూప చింతకులు అంటే విరాట్ ఉపాసకులు చెప్తున్నారు సహస్ర శీర్ష అపూర్వ సహస్రాక్ష మనము పురుష సూక్తంలో చెప్పుకుంటామా లేదా సహస్ర శీర్ష వేలాది తలలు కలిగినటువంటి వాడు వేలాది కాళ్ళు చేతులు కలిగినటువంటి వాడు ఈశ్వరుడు విశ్వత విశ్వం అంటే వ్యాపకము సర్వత్రా అతనికి నేత్రాలు ఉన్నాయి అన్ని నేత్రాలు తనయే అన్ని స్తోత్రాలు తనయే అన్ని కాళ్ళు చేతులు తలలు అన్ని కూడా ఆ ఈశ్వరునియే అని ఈ విధంగా చెప్పడం జరిగింది విశ్వత విశ్వతో అని శృతులు వినపడుతున్నాయి కదా కాబట్టి ఈ శృతి ప్రమాణాల చేత మనకు విరాట్ శరీరం ఏదైతే ఉందో అదే ఈశ్వరుడు అని తప్పకుండా స్వీకరించదగినది శృతం అంటే వాక్యం ఇది అనేక వాక్యాలు మనకు వినబడుతున్నందువలన విశ్వరూప చింతకాహ విరాట్ ఉపాసకాహ అంటే విరాట్ ఉపాసకులు విరాట్ శరీరమే విశ్వనరుడే ఈశ్వరుడు అని చెప్తున్నారు అని నూట పద్నాలుగో శ్లోకానికి వ్యాఖ్యానం కూడా తెలుసుకున్నాము తర్వాత అత్రి దోష దృష్ట్యా దేవతాంతరం ఆలంబత ఇత్యాహ ఈ విరాట్ శరీరంలో కూడా దోషాలు వస్తున్నాయని చెప్పి ఇంకా కిందికి దిగొచ్చి అనేక మంది అనేక విధాలుగా వాళ్ళ వాళ్ళకు దోషణ ప్రకారంగా దేవతలను ఈశ్వరుడుగా స్వీకరిస్తూ ఉన్నారు సర్వత పాని రమ్యాదేరపి చేత తుర్ముఖో దేవ ఏ వేషో నేతరపుమాన్ సమస్త స్థూల శరీరాల అభిమాని అయినటువంటి విశ్వానరుడు ఈశ్వరుడు అంటే మరి ఆ ఈశ్వరుడు అన్ని శరీరాల్లో ఉన్నాడు కదా ఉన్నప్పుడు చిన్న క్రిమి విశేషం కూడా ఈశ్వరత్వం చెప్పవలసి వస్తుంది ఎందుకు అందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడు కదా మరి ఆ క్రిమికి కూడా ఈశ్వరుడు అనాలి పశువు కూడా ఈశ్వరుడు అనాలి పక్షి కూడా ఈశ్వరుడు అనాలి ప్రతి కూడా ఈశ్వరుడు మరి ఎంతో మంది ఈశ్వరుడు అయిపోతారు వాళ్ళే ఈశ్వరులు ఇట్లాంటి ఆపత్తి వస్తుంది క్రిమ్యాధారపించ క్రిమియాదులకు చిన్న క్రిమి విశేషానికి చిన్న ప్రాణ విశేషమునకు కూడా ఈశ్వరుడు అని చెప్పవలసిన ఆపత్తి వస్తుంది తత ఈ కారణం వల్ల ఈ దోషం వస్తుంది కాబట్టి అట్లా ఒప్పుకోవద్దు మరే చతుర్ముఖ బ్రహ్మ ఈశ్వరుడు అని ఒప్పుకుంటే సరిపోతుంది అని చతుర్ముఖ బ్రహ్మను ఈశ్వరుడు అని కొంతమంది చెప్తున్నారు నూట పదహార్లోకానికి అవతారిక ఎనభై రెండవ ఏవం కై ఉచతే ఇది అత మరి చతుర్ముఖ బ్రహ్మ ఈశ్వరుడు అని ఎవరు చెప్తున్నారు అంటే పుత్రార్థం తమ ఉపాసేన ఏమాహు ప్రజాపతి ప్రజా అసృజత ఇత్యాది శ్రుతిహరే పుత్రార్థం తమ్ ఉపాసేనాహ ఏం అంటే ఎవరికి సంతానం అభిలాష ఉన్నదో ఎవరికి సంతానం కావాలనే కోరిక ఉన్నదో వారు చతుర్ముఖ బ్రహ్మను ప్రజాపతిని ఉపాసన చేస్తారు వారిని ఉపాసన చేసి సంతానాన్ని పొందుతారు ఎవరికైతే సంతానం కావాలో వారు ప్రజాపతి యజ్ఞం చేయవలసి ఉంటుంది ప్రజాపతి ఉపాసన చేయవలసి ఉంటుంది పుత్రార్థం తమ ఉపాసేనాహ ఏవ మాహు పుత్రుల కోసము ఆ ప్రజాపతిని ఎవరైతే ఉపాసిస్తారో వారు ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మయే ఈశ్వరుడు అని చెప్తున్నారు ప్రజా అసృజత ఇత్యాది శృతి చ ఏక ప్రజా అసృజత అనంటూ శృతి ప్రమాణం కూడా ఉంది ప్రజాపతి ప్రజా అసృజత ఇత్యాది వాక్యం తమాణమిత్యాహోిత్యాహ ప్రజాపతి రీతి అనంటూ ప్రమాణం కూడా ఇచ్చినారు ఎనభై అంకం చూడండి ఇప్పుడు ఈ చతుర్ముఖ బ్రహ్మము ఈశ్వరుడు అని చెప్పిన వారిని ఖండాన చేస్తూ ఇక భాగవతులు భాగవత అనుయాయులు వాళ్ళు ఏమంటారు భాగవత మతమాహా భాగవత మతాన్ని చెప్తూ ఉన్నాడు విష్ణు నాభేషము వేద కమల విష్ణురేషాహు లో భాగవత జనాహ లోకంలో భాగవతులైనటువంటి జనులు విష్ణువే ఈశ్వరుడు అని అంటున్నారు చతుర్ముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ విష్ణు యొక్క నాభి కమల నుంచి ఉత్పన్నమైన వాడు మరి విష్ణువు నుండి ఉత్పన్నమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఈశ్వరుడు ఎట్లయితాడు తండ్రి గొప్పవాడా కొడుకు గొప్పవాడా చెప్పండి కారణం శ్రేష్ఠమా కార్యం శ్రేష్టమా బ్రహ్మదేవుడు ఉత్పన్నం కావడానికి కారణము విష్ణువు విష్ణు యొక్క నాభి కమలం నుండి ఉత్పన్నమైన చతుర్ముఖ బ్రహ్మ అతడు శ్రేష్ఠుడు ఎట్లవుతాడు విష్ణువే శ్రేష్ఠుడు అని విష్ణు ఉపాసకులు విష్ణువే ఈశ్వరుడు అని చెప్తూ ఉన్నారు భాగవతుడు ఇక అట్టెట్లయితుందయ్యా విష్ణువు గొప్పవాడని చెప్పటకు వీలు కాదు ఎందుకనంటే శైవాన మతమహ ఇక శివోపాసకులు వచ్చే వాళ్ళు అంటారు లేదు లేదు విష్ణువు ఈశ్వరుడు కాదు శివుడే ఈశ్వరుడు ఎందుకనంటే శివస్య పాదేష్ ఈశో న విష్ణు రిత్యా శైవా ఆగమ మానిన శైవాగములు ఏమంటారంటే శివోపాసకులు శివుని యొక్క పాదాలను వెతుకుతూ వెతుకుతూ విష్ణు వెళ్ళి శివుని పాదాలను పొందలేకపోయాడు శివుని యొక్క మూలమేమిటి తెలుసుకోలేకపోయాడు అంటే శివుడు గొప్పనా ఈ విష్ణువు గొప్పనా చెప్పు అందుకని అసమర్థుడైనటువంటి వాడు ఈశ్వరుడు ఎట్లయితాడే అంటే సమర్థుడు అర్థం మరి ఈ శివుని పాదాలను తెలుసుకోవడానికి అసమర్థుడైన వాడు ఈశ్వరుడు అందుకని విష్ణు కంటే శివుడే శ్రేష్ఠుడు కాబట్టి శివుడే ఈశ్వరుడు శివ ఈశన్న విష్ణు శివుడే ఈశ్వరుడు విష్ణువు కాదు అని చెప్పినారు ఎవరు శైవులు శివోపాసకుడు శైవాగమ అంటే శివ ఆగమాన్ని శివునికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని శివుడే ఈశ్వరుడు అని శివోపాసకులు చెప్పన్నారు ఇక ఆ శివుడు కూడా త్రిపురాశుర వధ చేసినప్పుడు గణపతికి ప్రథమ ఆరాధన చెయ్యక గణపతిని ఆరాధించక గణపతిని పూజించక త్రిపురాసురుతో యుద్ధం చేస్తే అతనికి అపజయం కలిగింది ఎవరికి శివునికి అందుకని తిరిగి వచ్చి మళ్ళీ గణపతికి పూజ చేసిన తర్వాత అప్పుడు శివునికి త్రిపురాసురుణ్ణి చంపేటువంటి యోగ్యత ప్రాప్తమైంది జయం పొందినాడు అందువల్ల పురాత్రయం సాధయిత్వం విఘ్నేశం సోప్య పూజ వినాయకం ప్రాహురీషం గాణపత్యమేరతాహ పురత్రయం అంటే త్రిపురాసురుణ్ణి జయించడానికి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించిన పిదపనే శివునికి విజయం ప్రాప్తమయ్యింది అందుకని మరి ఆరాధ్యుడు గొప్పనా మరి భజించిన వాడు గొప్పనా అంటే శివుడు ఆరాధించినాడు ఆరాధింపబడిన వాడు విఘ్నేశుడు మరి ఇప్పుడు ఎవరు గొప్ప చెప్పండి ఎవరు శ్రేష్ఠులు ఆరాధ్య దైవమే శ్రేష్టము అందువల్ల ఆరాధ్యమైనటువంటి వినాయకుడే ఈశ్వరుడు అని గానపతులు చెప్తారు గణపతి ఉపాసకులు ఉక్త న్యాయం అన్యత్రాపి అతి దిశీ ఇక ఇదే ప్రకారంగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మా దేవుడే ఈశ్వరుడు అని అతి దేశం చేస్తున్నాడు గ్రంథకర్త శ్రీ విద్యారాణ్య గురుదేవులు నూట ఇరవై శ్లోకం చూడండి ఏమన్నే స్వస్వక్షిమాత్రార్థవాద కల్పాదే నాశ్రీత్య ప్రతిపేది రే ఏం ఇదే ప్రకారంగా అన్యే ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరికి దూసినా దేవుణ్ణి వాళ్ళే ఈశ్వరుడు అని కొందరు దేవి ఉపాసకులు ఉంటారు దేవే ఈశ్వరుడు అని అంటారు సూర్యోపాసకులు సూర్యుడే ఈశ్వరుడు అంటారు ఉత్తర సాగరంలో మనం చెప్పుకున్నాం కదా ఏడో తరంగంలో వాళ్ళ వాళ్ళ దేవతలే ఈశ్వరుడు అని భావిస్తారు స్వ స్వ పక్ష అభిమాన వాళ్ళ వాళ్ళ అభిమానించి అన్యత అన్యత భిన్న భిన్నంగా వాళ్ళకు దూచన విధంగా చెప్తారు మంత్రాలను ప్రమాణిస్తారు అర్థవాద వాక్యాలను ప్రమాణిస్తారు ప్రమాణంగా ఇస్తారు వాళ్ళ వల్ల ఏవైతే ఆగమ శాస్త్రాలు ఉన్నాయో వాటిని ప్రమాణం ఇచ్చి చెప్తారు డెబ్బై ఆరో టిఫ్ చూడండి మారణ ఉచ్చాటన వశీకరణాది రూపు సిద్ధికే హేతు అపనే అపనే ఇష్టదేవు భైరవాది కానికే మంత్ర మంత్రములంటే మారణ మంత్రం ఉచ్చాటన మంత్రం షట్కర్మలు ఉంటాయి కదా మారణ మోహనం వర్షం స్తంభం ఉచ్చాటనాధికం మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి వశీకరణాది మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమాణంగా ఇచ్చి మా భైరవాది దేవతలు అదే ఈ మారణ హో మొదలైనటువంటి మంత్రాలు ఏ దేవుణ్ణి ఉద్దేశించి ప్రయోగం చేస్తారు వాళ్ళు అని అంటే ఉపాసన చేస్తారంటే ఈ విధంగా ఆయా ఉపాసకులు ఆయా మంత్రాలను ప్రమాణంగా ఇచ్చి మా భైరవాది దేవతలే శ్రేష్ఠులు అని చెప్తారు అర్థవాది జో లోక ప్రసిద్ధ భైరవాది దేవునికి స్థుతివ అన్య దేవునికి నింద ఇక ఆయా దేవతల యొక్క స్తులు ఉంటాయి ఏ దేవతను ఉపాసించినట్లయితే ఆ దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలు వగేర ఉంటాయి స్తుపరమైనటువంటి ఇతర దేవతలను నిందిస్తారు ఇది అర్థవాదం అంటారు స్తు నింద ఏదైతే ఉందో అది అర్థవాదం ఈ అర్థవాదమైనటువంటి ప్రమాణాలు కూడా ఇస్తారు అది కల్పు జో మంత్రతంత్రకే ప్రతిపాద మంత్రతంత్రాను చెప్పేటువంటి కల్ప గ్రంథాలు ఉంటాయి కల్ప ఇసు నామ ఆధునిక గ్రంథ మరియు కల్పం వేరొక ఆధునిక గ్రంథం కూడా ఉన్నది ఏమిటి అని అంటే యజ్ఞయాగాదులను నిర్వహించడానికి ఏ ఏ యజ్ఞంలో ఏ దేవత ప్రధానము ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రాలు ఏమిటి ఆ యజ్ఞము ఏ విధంగా చేయాలి ఆ యజ్ఞ రచన ఏ ఆకారంలో చేయాలి ఆ యజ్ఞంలో ఎంతమంది వృత్తికులు ఉండాలి దానికి ప్రయోగించే ద్రవ్యాలు ఏమిటి ఇవన్నింటినీ చెప్పినటువంటి శాస్త్రము కర్మశాస్త్రం ఒకటి ఉంది కల్పశాస్త్రం కల్ప అంటారు వారు కూడా ఆయా ఫలాలను అపేక్షించే ఆయా దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేసి ఆయా ఫలాన్ని పొంది వాళ్ళు ఆ దేవతలే శ్రేష్ఠులుగా భావించి ఆ ప్రమాణం ఇస్తారు ఆ కల్ప ప్రమాణం ఇస్తారు ఇష్ట ఆది లేకే ప్రమాణానికి ఆశ్రయరికే ఆరు ఆరు ప్రకారసే వర్ణన కరే హై ఈ మొదలు కొని ప్రమాణాలను వారి వారికి ఇచ్చవచ్చినటువంటి దేవతలను ఆరాధిస్తూ ఆయా వాళ్ళ ఇష్ట ఈశ్వరుడుగా చెప్తారు అన్యాణమైనటువంటి మతవాదులు అని ఈ విధంగా అతి దేశం చేస్తూ అన్నే భైరవ మైరాలాది ఉపాసకాహ భైరవుడు మైరాలుడు ఇంకా మారమ్మ పోసమ్మ ఇంకా అంటారు ఎంతో ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఆయా దేవుడు ఈశ్వరుడు అంటారు అన్యత అన్యత వర్ణనే కారణమాహ ఇక అన్య ప్రకారంగా వేరువేరుగా వాళ్ళు ఈశ్వరుడు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే స్వ స్వపక్షాభిమాన అన్యత అన్యత వాళ్ళ వాళ్ళ పక్షాన్ని అభిమానించడం ద్వారా అన్య వాళ్ళు ఈశ్వరత్వాన్ని స్వీకరించి వాళ్ళ ఇష్ట దేవతలను చెప్తారు తత్రతత్ర ప్రమాణాన్ని సంతి దర్శయంతి ఇక వారి వారికి కూడా ప్రమాణాలు ఉన్నాయి మంత్ర అర్థవాద కల్పాదులు అని చెప్పినాడు ఏం కతి మతాని ఇసంఖ్య అసంఖ్యాని ఇత్యాహ అయితే స్వామీజీ మరి ఈ విధంగా ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పు యోగులు మొదలుకొని ఈ భైరవాది ఉపాసకులను కూడా ఈశ్వరత్వంలో ప్రమాణంగా ఇస్తున్నారు మరి ఇంతమంది చెప్తున్నారు ఇంకా ఉన్నారా ఇంకా ఎన్ని ఉన్నాయి ఇలాంటి మతాలు అంటే అసంఖ్యమైనవి ఉన్నాయి అంటారు ఎందుకంటే తృణార్చకాది యోగాంత ఈశ్వరే భ్రాంతి ఆశ్రిత గడ్డి పూసను ఆరాధించేటువంటి వాళ్ళు అశ్వత్థ వృక్షాన్ని ఆరాధించే వాళ్ళు మర్రి చెట్టును ఆరాధించే వాళ్ళు జిల్లడి చెట్టును ఆరాధించేటువంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు అంతర్యామ్య స్థావర అంతే సవాదిన సంత్యశ్వత్ వంశాదేహే కులదైవత్వ దర్శనాత్ అంతర్యామి మొదలుకొని అంతర్యామి బ్రాహ్మణములు ఈశ్వరుణ్ణి ఏదైతే సర్వనీయంత అని చెప్పింది ఉన్నదో అక్కడ మొదలుకొని ఇంకా ఎంతవరకు స్థావరాంతేసు స్థావరముల పర్యంతం అంటే రాళ్ళు రప్పలు చెట్లు చేములకు గడ్డికి కూడా మొక్కేటువంటి వాళ్ళను కూడా తీసుకోవాలి వీళ్ళంతా ఈశ్వరవాదులే అంటారు వృక్షాన్ని ఆ రాగి చెట్టును దేవుడుగా భావిస్తారు విష్ణువుగా భావిస్తారు అర్కము అంటే జిల్లెడి చెట్టును ఈశ్వరుడుగా భావిస్తారు వంశము అంటే వెదురు చెట్టును కూడా ఈశ్వరునిగా భావిస్తారు ఇంకా మేడి చెట్టును యాప చెట్టును ఇంకా గడ్డిపూసను కూడా ఆరాధిస్తారా లేదా సంక్రాంతి పండుగ గడ్డి పూస గరక గడ్డిని తెచ్చి గొబ్బెమ్మరణ పెట్టి మొక్కుతారు మరి ప్రతి కార్యంలో కూడా గణపతిగా భావించి గడ్డిపూసను ఆరాధిస్తారు ఈ విధంగా గడ్డి పోసే వరకు ఇంకా రాళ్ళు రప్పలు ఏదన్నా ఒక రాయిలు వేస్తారు ఇంటి ముంగట పెట్టి దానికి జాజు సున్నము బొట్లు అవి పెట్టి ఉద్పత్తి చూపి కొబ్బరికాయ కొట్టి ఆ ఇంటి ముంగట పెట్టుకుంటారు పెడితే వచ్చిపోయల్లా మొక్కుకుంటూ పోతా ఉంటారు చూసారా ఎంతో మంది ఈ విధంగా ఈశ్వరవాదులు ఉన్నారు అని చెప్పినాడు స్థావరేష వాద నా కోప దృష్టర ఇత్యశంక స్థావరములను అంటే స్థిరమైనటువంటి స్థానులు రాళ్ళు రప్పలు శిలలు మర్రి చెట్లు చేమలు వీటి కూడా ఈశ్వరుడు అని చెప్పేవారు ఎక్కడ కనపడ్డారయ్యా మాకు ఎక్కడ అనుభవంలో లేరు కదా అంటే ఎందుకు లేరు చూడు అశ్వత్ వృక్షాన్ని ఆరాధించే వాళ్ళు ఆ మర్రి చెట్టును ఆరాధించే వాళ్ళు మేడి చెట్టును ఆరాధించే వాళ్ళు వంశము అంటే వెదురు చెట్టును ఆరాధించే వాళ్ళు ఇంకా ఎంతమంది మంది లేరు లోకంలో కనపడతలేరా ఆ రాగి చెట్టుకు దారం చుట్టి పచివ్రతలు కొంతమంది మా భర్తకు జీర్ఘాయిస్ ఉండాలి ఆ మా పాతివ్రత్యము స్థిరంగా ఉండాలి మాకు సంతానం కలగాలి అని కోరి స్త్రీలు ఆ ఆ చెట్ల చుట్టూ దారాలు కడతారు కొందరు ఏవేవో అవి ఆ బట్టలు చుట్టి కట్టి ఏవేవో అవి ముడేస్తారు వాటికి మరి వీళ్ళంతా ఏమని చేస్తున్నారు ఆ చెట్టే ఈశ్వరుడు భావించే కదా వాళ్ళు ఆరాధిస్తున్నారు ఇంత పర్యంతం కూడా ఈశ్వరవాదులు ఉన్నారు అని నూట ఇరవై ఒకటో శ్లోక పర్యంతం తెలుసుకున్నాం మిగతా విషయం రేపటి నుంచి తెలుసుకున్నాం హరి ఓం తచ్చద్ సహనోనక్ సహవీ కరవావహై తేజస్వినధేతమస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతిశా